బ్రహ్మ విదాప్నోతి పరచం జ్ఞానమనంతం బ్రహ్మ ఏత ఏదైతే ఆ బ్రహ్మము అది ఇక్కడ నువ్వు చేపెట్టుకొని నేను నేను నేను అహం అహం అని అండి ఏదంటే ఏతస్మాత్ अंत इधे अदी आबटे आहम वेरकटावेमो काम ब्रह्म आने त्रह्म आत्मा आत्मे ब्रह्म अटगतम अन ब्रह्म आकाश संभूत కాబట్టి ప్రపంచం ఎప్పుడైతే అనంత పరమాత్మ ఎప్పుడైతే అనంతం అన్నావో జగత్తు ఏదైతే ఉందో జగత్తు మిథ్య ఈ జగత్తులనే పంచభూతాలు ఈ పంచభూతాల వల్లనే ఓషధులు ఓషధుల వల్లనే అన్నము అన్నము వల్లనే శుక్ల సోనితాలు సుక్ల సోనితాల వల్లనే పురుషుడు అంతా ఇట్లా సృష్టి కదులుతుంది ఇదంతా కూడా మిథ్య దీని గురించి కాదు మనకు ఆలోచన దీన్నంతా తెలుసుకుని మనం ఏం పొందాలి జగత్ను పొంతేం లాభం నశించిపోయేది కదా నిత్యం కదా మనకు కావాల్సింది బ్రహ్మవిత్ అప్రతిపరం జగత్ని తెలుసుకోవాలని కదా వాడు ఉండేది ఎందుకంటే జగత్ని తెలుసుకుని ఉపయోగం లేదు నశించిపోయేది గనక బ్రహ్మని తెలుసుకోవాలి నిరత్యశంటే ఆనందాన్ని తెలుసుకోవాలి నిరవధికమైనటువంటి సుఖాన్ని తెలుసుకోవాలి కాబట్టి దాని వైపు పోతున్నాం అయ్యా ఈ జగత్ ఏదైతే ఉందో దాంట్లో ఆపాదించబడింది అన్నా కాదు దాని నుండే వచ్చింది తస్మాత్ ఆ ఏ తస్మాత్ హీ ఈ ఆత్మే ఆ బ్రహ్మము కనుక ఆత్మన ఆకాశ సంబూత ఇప్పుడేంటో తెలుసా శృతి వేదం ప్రతిపాదించేటువంటి బ్రహ్మానికి సృష్టి వాక్యాలకి సృష్టికి సంబంధించి ఏదైతే ఉందో విషయం ఈ సృష్టికి సంబంధించిన వాక్యాలకి బ్రహ్మం ఏదైతే శృతి చేత వేదం చేత ప్రతిపాదించబడిందో వేద ప్రతిపాదితమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏదైతే ఉందో ఆ బ్రహ్మానికి ఈ సృష్టి వాక్యాలకి ఏక అర్థ సమన్వయం ఇదే అది ఎట్లాగో నిర్ణయం చేయడం కోసమే ఈ సృష్టి కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు ఇది ఒక్కొక్కడి తెలుసుకోండి అది స్వరూపం సత్యం జ్ఞానం అనంతం అందువలనే ఆ ఒక్క మంత్రం మీద మీకు ఆరు రోజులు నేను మాట్లాడాను ఆ తర్వాత దీనికి కదా ఎందుకో తెలుసా స్వరూపం ఇప్పుడు ఏదైతే సృష్టిని నువ్వు తెలుసుకుంటూ ఇది స్వరూపం కాదు ఇది స్వరూప లక్షణం కాదు సత్యం జ్ఞానం అనంతం అనేది బ్రహ్మకి స్వరూప లక్షణం జగత్ ఏంటో తెలుసా తటస్థ లక్షణం జగత్ తటస్థ లక్షణం స్వరూపాన్ని డైరెక్ట్ గా తెలుసుకునే అవకాశం లేదు కనుక తటస్థ లక్షణం ద్వారా తెలుసుకుంటూ ఉండడం ఈ రెండు లక్షణాల్లో ఏదోటి కావాలి ఇది తటస్థ లక్షణం ఈ రెండు సంపూర్ణంగా మనకి ఇక్కడ అందుతాయి స్వరూప లక్షణం గురించి ఇంతకుముందు చూచారు సత్యం జ్ఞానం బ్రహ్మ ఇంకా చెప్తాం కానీ ఇది తటస్థ లక్షణం తటస్థ లక్షణం అంటే ఏంటో తెలుసా తటస్థ లక్షణం అంటే దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ఇది అది కాదు బ్రహ్మమును తెలుసుకోవడానికి జగత్తు ఉపయోగపడుతుంది పరమాత్మను తెలుసుకోవడానికి ప్రపంచం ఉపయోగపడుతుంది ఎందుకని అది అవిదితం అవిదితాన్ని సువితితం చేసుకోవాలంటే విదితం ద్వారానే పోవాలి విదితం ప్రపంచం ప్రపంచం తెలుస్తూ ఉంది ఇది ద్రాక్ష్యం అది అగ్రాక్ష్యం అగ్రాహ్యాన్ని తెలుసుకుని గ్రాహ్యం ద్వారానే పుయ్యి సుగ్రాహ్యం చేసుకోవాలి క్లియర్ కదా ఓకే దీన్ని అర్థం చేసుకుంటే అది అర్థమైపోద్ది సర్పాన్ని ఏమిటని చూసినప్పుడు తాడు అర్థమైందో జగత్తును చూస్తే పరమాత్మ తెలుస్తుంది అని అన్నాం కదా ఇంతకుముందు ఇదిగో ఇప్పుడు ఇదే ఇక్కడ తటస్థ రక్షణ ద్వారా స్వరూపం తెలిసిపోతుంది ఎట్లా ఎట్లా ఇప్పుడు చోటకి వెళ్లాం ఒకరింటికి వెళ్లాం ఒకరింటికి వెళ్ళాలి మనం సరేనా మద్రాసుకి వెళ్లాం మద్రాసులో వరుసగా అన్ని ఇళ్ళు ఒకటే విధంగా ఉండే ఇప్పుడు ఎట్లుండదు అని పూర్వం మాత్రం ఒకే ఒక పేటకు పోయినామంటే ఏ ఇళ్ళు తెలియదు అన్నీ ఒకే విధంగా ఉండేటి అది మద్రాసు కులగం పలు విధం అప్పుడు ఏ ఇళ్ళో తెలియదు పోతాం ఆ ఇంటికి మనం మళ్లీ వచ్చేసి మళ్లీ పోతే ఇల్లు కనుక్కోలేం అప్పుడు ఎవరన్నా అడుగుతాము సార్ అడ్వకేటు లాయర్ ఉన్నాడు చలపతి ఆయన ఇళ్ళు ఎక్కడ సార్ చలపతి ఇల్లు నేర్పోబా ఎక్కడి పోయి నేర్పి బలెత్తమాష మద్రాసులో అప్పట్లో ఇట్లా బాగుంటాడు పోతా ఉంటాం మనం వాణ్ణి అవుతున్నాడు అందువల్ల పేరు వచ్చింది అది రొమ్మ మోసం ఇది పోతా ఉండేది ఇది చిన్నప్పుడు ఇది మేమన్నీ చూసాం ఈ కథలన్నీ మద్రాసులో ఇప్పుడు చెన్నై అయింది కనుక పోయింది తిరిగి తిరిగి తిరిగి ఇంతకు మనకు అర్థం కాదు అదిగోసారి ఆ ఇళ్ళు అంటాడు అన్నిళ్ళు ఒకటిగానే ఉంటాయి అదే సార్ అక్కడ సార్ ఏదో ఎక్కడ సార్ అప్పుడు ఇది తటస్థ లక్షణం అసలు కావాల్సింది మనకు ఒరిజినల్ చలపతి గారి ఇళ్ళు అది ఎక్కడ ఉందో తెలియదు ఇప్పుడు ఏం చేస్తాడు అదిగో కాకి కూర్చొని చూచారా కాకి అది అడ్వకేట్ గారి ఇళ్ళు ఓహో నల్ల కాకి అండి ఆ నల్ల కాకి ఇంతకు ముందు ఆయన ఫైన్ నల్ల కోర్టు ఇప్పుడు ఇంటి మీద నల్ల కాకి చేరింది ఓహో ఆ కాకి ఉండేదేనండి అంతేనా అదేనాయ్యాం ఇంక ఏ ఇంటి మీద లేదు కాక ఆ ఇంటి మీదనే ఉంది అది తమాషా దానికి కూడా తెలిసిపోయింది మన డ్రస్ ఇక్కడ ఉంది రంగు ఎందుకో చేరిపోయింది అక్కడ ఇప్పుడులా ఇతను చెప్పేసాడు ఫోన్ సార్ మంచి సార్ థ్యాంక్ యూ సార్ రాజకీయవేత్తలు పెట్టినట్టు ఎందుకో తెలుసా ఇట్లు తిరిగి పెడితే అది వెళ్ళిపోద్దాం ఇప్పుడు ఆ కాకు ఉంటేనే ఇల్లు ఇదే తటస్థ లక్షణం అందువల్ల మంచి సార్ థ్యాంక్స్ సార్ సార్ వస్తాను సార్ ఇప్పుడు ధ్యానం అన్నమాట కాకి కాకి నువ్వు పోకి కాకి నువ్వు పోకి నువ్వు పోకి నువ్వు పోయినా వర్కో నేను పట్టలేదు మళ్ళీ చాలా దూరంలో ఉంది ఏ ఇళ్ళని బట్టాలి ప్రతి ఇళ్ళు తడతా ఉంటే వాళ్ళు తిడతా ఉండరు చలపతి తడితే వాళ్ళు తిడతా ఉండరు అందువల్ల ఆ కాకి ఉండే మనకు కావాల్సింది కాకే చలపతి మనకు కావాలి ఇది ఎప్పుడు చల్ల మనది చల్లలో వనుకోండి మనకు కావలసింది పతి ఇంటి యజమాని పతి అంటే యజమాని ఈయన కావాలి మనకు అది చల్ చల్ మోహనరంగా వెళ్ళిపోయింది అనుకోండి అది మనం అందువల్ల ఉండు కాకి తీరది మన అదృష్టం బాగుండి పోలేదనుకోండి కొందరు అజ్ఞానం పోనట్టుగా ఎంత ప్రయత్నం చేసిన అజ్ఞానం కురకుండా ఉంటుంది కుటూదుర్లు కూర్చున్నట్టుగా అట్లా ఉన్నదనుకోండి అది పోకుండా మన అదృష్టం కొద్దీ ఓకే ఇప్పుడు ఆడికి వెళ్ళిపోయినాం ఇంటి ముందుకి ఇంకా ఉంది కాకి ఇప్పుడు కాకి అవసరం మనకు ఇది తటస్థ లక్షణం ఇంకా కాకి అవసరమే లేదు ఇంటికి వరకు పోయేంతవరకు కాకి అవసరం అది కనుక చల్ల మళ్లీ మన పరిస్థితి నిల్ ఇప్పుడు అర్థం అవుతుంది నీకు కాబట్టి కాకి ఏదైతే ఉందో అది తటస్థ లక్షణం వాట్ ఇట్ మీన్ తాత్కాలిక లక్షణం తాత్కాలిక లక్షణం అది అంతేకాని అది కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది వేరే ఇప్పుడు కాకి ఉన్నా లేకపోయినా చలపతి గారి గృహానికి మార్పు లేదు ఇది ఒప్పుకుంటారు రెండోది చలపతి గారి గృహాన్ని పట్టుకోవడానికి కాకి ఉండాలి నంబర్ వన్ కాకి పోయినా చలపతి పోయినట్టేనా అప్పుడు మళ్ళీ ఇంకో వెతుకుతాం సరేనా ఎందువల్ల కాకిని గురించి చెప్పిన ఆయన ఇప్పుడు ఇంకొకరి కోసం వెతుకుతాం అంతేకాని చలపతి అక్కడికి పోలా చలపతి గృహం ఎక్కడికి పోలా కాబట్టి కాకి ఉన్నా కాకి లేకపోయినా చలపతి గృహానికి మాత్రం ఏ విధమైన నష్టం వాటిడం లేదు కానీ కాకి ఉండి ఏం చేస్తూ ఉంది ఇది కాకేమో గృహం కాదు గృహం అది కాకపోయినా గృహాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడతా ఉంది అది తెలియదగిన దానిని ఏదైతే సువిదితం ఉన్నామో ఏదైతే మనం తెలుసుకోవాలో ఆ తెలియదగినటువంటి దాన్ని తెలుపుతుంది కాకి ఇది తటస్థ లక్షణం అంటే కాబట్టి కాకిని ఆధారం చేసుకుని ఎట్లాగైతే చలపతి గారు ఇల్లు తెలుసుకున్నామో జగత్తును ఆధారం చేసుకుని పరమాత్మ తెలుసుకుంటాం కానీ జగత్తు మాత్రం జగదీశ్వరుడు కాదు ఎందుకని ఇక్కడ అనంతత్వం లేదు అనన్యత్వం లేదు ఇక్కడ అంత అన్యత్వమే జగత్ ఒక వస్తు మరొక వస్తు కాదు ఒక వ్యక్తి మరొక వస్తువు వ్యక్తి కాదు ఒక పరిస్థితి మరొక పరిస్థితి కాదు వస్తుత దేశత కాలతహ పరిచ్ఛున్నహ మనకు కావాల్సింది అనంతమైనటువంటిది దేశత వస్తుతహ కాలతహ అపరిచ్ఛున్నహ కాబట్టి కనెక్ కాదు కానీ దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తెలుసా ఇది తటస్థలక్షణం అంటే తటస్థ లక్షణం అంటే కాబట్టి బ్రహ్మముని తెలుసుకోవడానికి డైరెక్ట్ గా స్వరూప లక్షణం మొన్న వివరించినటువంటి సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ ఒకవేళ అలా కాకపోతే తెలిసిందానించే తెలుసుకోవాలి గనక తెలిసింది ఏదైతే ఉందో అది జగత్ దీని ద్వారా తెలుసుకోవడం ఏదైతే ఉందో ఇది తటస్థ రక్షణం అంటే కార్యాత్మకమైన దానివల్ల ఇది కార్యం అది కారణం కార్యాత్మకమైనటువంటి జగత్తు ద్వారా సర్వకారణమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోవడం ఏదైతే ఉందో ఇది తటస్థ రక్షణ ఇప్పుడు అర్థమైంది సృష్టి యొక్క ప్రయోజనం సృష్టి కార్యాన్ని అర్థం చేసుకోవడం యొక్క ప్రయోజనం ఇంతే కాకిని అర్థం చేసుకోవడంలో ఎంతో ఈ సృష్టిని అర్థం చేసుకోవడంలో కూడా అంతే ఎందుకో తెలుసా సృష్టి ఉన్నా సృష్టి లేకపోయినా బ్రహ్మ ఉంది కాకి ఉన్నా కాకి లేకపోయినా చలపతి ఇంటికి నష్టం లేదు ఓకే అర్థవుతుంది కాబట్టి బ్రహ్మ విషయం సత్యవస్తు నిర్దేశమే ప్రధానంగా ఉంది ఇక్కడ కాబట్టి సృష్టికి ఇంతకన్నా ప్రయోజనం లేదు అదొక్కటి మాత్రం తెలుసుకోండి ఈ సృష్టి క్రమాన్ని ఉపనిషత్తుల్లో అత్యద్భుతంగా చాలా చోట్ల చెప్పడం జరిగింది చాందోగ్యంలో ఉంది ఐత్రేయంలో ఉపాదాన కారణం అసలు ఐత్రేయంలో కుమ్మరి వాళ్ళ అబ్బాయి అసలు హీరో అసలు అతనితోనే స్టార్ట్ అవుతాది అందువల్ల ఐత్రేయ ఉపనిషత్తు ఇతర ఐత్రేయ ఉపనిషత్తు ఐతిరేయ ఉపనిషత్తులో సృష్టి క్రమం ఉంది దశోపనిషత్తుల ఒకటి చాందోగ్యంలో ఉంది ముండకలో కూడా ఉంది కానీ అక్కడ కొద్ది కొద్దిగా అటు ఇటు చెప్పబడింది పూర్ణంగా ఎక్కడ అర్థమవుతుందంటే మనకు తైత్రేయంలో అర్థమవుతుంది కాబట్టి స్వరూప లక్షణం తటస్థ లక్షణం రెండు కూడాను సంపూర్ణంగా సమగ్రంగా ఈ తైత్రే ఉపనిషత్తులోనే మనకు అందుతూ ఉంది కాబట్టి చూచరా తస్మాత్ ఆ ఏ ఈ ఆత్మన బ్రహ్మం నుండి ఆకాశ సంభూత ఆకాశం వచ్చేసింది ఆకాశ్వాయుర ఆకాశం నుండి వాయుర నుండి అగ్ని అగ్నే రా అగ్ని నుండి జలము అభ్య పృధివి జలము నుండి పృథివి సీనవ్ ఇప్పుడు చూడండి తమాషా బ్రహ్మ కారణం సర్వకారణం ఇప్పుడు కార్యరూపంలో మొట్టమొదటి వచ్చింది ఆకాశం కల్పించబడింది స్పేస్ స్పేస్ వస్తేనే ఖాళీ పోతే ఏమైనా బయట వచ్చేస్తారు సినిమా హాల్ నుంచి ఖాళీ లేదు సార్ సినిమా హాల్ నుంచి వచ్చేస్తున్నాడు అని ఒక ఆయన లేట్ గా పోతున్నాడు ఏమయ వచ్చేస్తా ఒకటి లేదు సార్ ఖాళీ లేదు సార్ మొదట అకామిడేట్ చేసేది రావాలా ఆకాశ సంభూతహ మొట్టమొదట తస్మాత్ ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశం వచ్చింది ఆకాశం యొక్క గుణం ఏంటో తెలుసా ఆకాశ గుణం శబ్దం స్వగుణం దాని లక్షణం అది దాని గుణం ఇదిగో శబ్దం క్లాప్యమన్నా నిజాలు చేస్తా స్పేస్ ఉంది ఇదే ఆకాశం లేకపోతే శబ్దం చేయండి నేను మాట్లాడేది మీకు వినపడుతుందంటే మధ్యలో స్పేస్ ఉంది అస్సలేదనుకోండి అందుకని కదా నోరు మూసేస్తే మొట్టాడంట లేదు కనుక ఆకాశ గుణం ఏంటి శబ్దం ఆకాశద్వాయు ఆకాశంలో నుంచి వాయువు వచ్చింది ఒక కారణం నుండి కార్యం వచ్చినప్పుడు దాని లక్షణాలు ఇది పునిగిపుచ్చుకొని ఉంటుంది కొద్దయినా అందువల్ల బ్రహ్మం అనంతం కదా దాంట్లో నుంచి రావడం వల్ల ఆకాశం దేశత అనంతం కొద్దిగా దాని లక్షణం ఇక్కడ ఆకాశం వచ్చింది శబ్దం ఆకాశం నుంచి వాయువు వచ్చింది కదా ఆకాశ లక్షణం వాయువులో ఉండాల లేదా దాంట్లో నుంచి వచ్చింది కనుక ఉండదా మన పోలిక అంటుంటారు కదా మనవాళ్ళు ఇంట్లో కనుక కోరలు మాటిన పోతే వాళ్ళ అమ్మ లక్షణాలు అదే ఇది ఆకాశహ ఆకాశాద్ కాబట్టి ఆకాశరక్షణం శబ్దం వాయువులో ఉంది కాబట్టి గాలిలో శబ్దం ఉండా ఉందా లేదా ఆ గాలి ఏలేస్తుంది నాకు రాదు గాని గాలి ఏల వేస్తూ తిరుగుతుంది మీరు చూడలే ఎప్పుడన్నా గాలి ఎంత హాయిగా ఉంటది ఆనందంగా ఉంటుంది గాలి ఏల వేస్తూ ఉంటాయి మనిషి ఏలేస్తే నా సై आकाश वायु आकाश वायुचे वायु लक्षण शब्द आकाश शब्द रेस समुद्र तीर चलो डिस्को स्पर्श डिस्को एपर्श का इध <laughs> स्वगुण బగర్థం చేసుకోండి అందుకని మీకు ఇక్కడ బోర్డు పెట్టింది ఆకాశంలో స్పర్శ లేదు తాకండి ఆకాశాన్ని ఆకాశంలో స్పర్శ లేదు శబ్దం ఉంది ఆకాశం నుంచి వచ్చింది కనుక వాయువు వాయువులో ఆకాశగుణం ఉంది ఏదది శబ్దం స్పర్శ స్పర్శ వాయువు యొక్క స్వగుణం దాని లక్షణం అది వాయువులో స్పర్శ గాలిలో స్పర్శ ఉంది ఆకాశం నుంచి ఎత్తి కనుక శబ్దం ఉంది కాబట్టి ఆకాశం దగ్గర ఒకే గుణం ఉంది శబ్ద గుణం వాయువు దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దము ప్లస్ స్పర్శ రెండు జీతాలు ఏంటంటే రెండు జీతాలు ఒకటే ఉన్నప్పుడు ఒకే జీతం పెళ్ళైన తర్వాత రెండు జీతాలు కొడుకు వస్తే మూడు జీతాలు కొడలతో కూడా నాలుగు జీతాలు ఎంత బాగా అర్థమైందో అది తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని ఇది విదితం నుంచి అవిదితాన్ని సువిదితం చేయడం సో పొన్లే పొన్లే మీకు నాకు ఎట్లాంటి మీకు రెండు మూడు నాలుగు రావాలి ఉండదు మీకు వంద జీతాలు వస్తే నేను సంతోషపడతా ఎందుకని కొంత మాకు డొనేషన్ ఇస్తారు కదా రాజపోషకులు కాదు మహారాజ పోషకులు పోతాం పోషకులు పోతాం చిన్న సో వాయువు దగ్గరకు వస్తే తన స్వగుణమైనటువంటి స్పర్శ ఆకాశం నుంచి వచ్చినటువంటి శబ్దం వాయురగ్ని వాయువు నుంచి అగ్ని వచ్చింది కాబట్టి ఆకాశంలో ఉన్నటువంటి శబ్దం వాయువులో ఉన్నటువంటి స్పర్శ అగ్నిలో రూపం అగ్నిలో రూపం రూపం ఫామ్ అర్థం అవుతుంది ఆ గాలికి ఎక్కడ ఉంది రూపం గాలికి రూపున్నదా అది లేదు కానీ పాడేది అర్థం అవుతుంది అగ్ని దగ్గరకు వచ్చినప్పటికీ ఆ వాయువులో ఉన్న శబ్దం స్పర్శ దాంట్లోకి వచ్చింది ఎందుకంటే వాయువు నుంచి వచ్చింది కనుక తన సగుణం రూపం ఉంది కనుక శబ్ద స్పర్శ రూపం అగ్నికి రూపం ఉంది కదా శబ్దం కూడా ఉంది మనడు పూర్వం అనేవాళ్ళు రేపు పొయ్యి అరుస్తుందా ఎవరు వస్తారు ఈ పదం ఉండేది పూర్వం పొయ్యి అరుస్తూ చుట్టాలు వస్తారని చుట్టాలు వస్తే పొయ్యి ఎందుకు అరిచేది అది ఆ రోజుల్లో చెప్పేవాడు పొయ్యి అరుస్తా ఉంది కాకరంది అగ్ని శబ్దం స్పర్శ రూపం ఈ అగ్నిలో నుంచి అగ్నే రాపహ అగ్నేహే అపహ జలములు ఆ నీళ్లు వచ్చాయి కదా ఇప్పుడు ఈ మూడు శబ్దం స్పర్శం రూపం ఉంది కదా అగ్నిలో జలంకి శబ్దం ఉంది గల గల గల చల్లగా ఉంది వేడి రూపం జలానికి రూపం ఉంది రసం రుచి రుచి ఇంతవరకు రుచి లేదు ఎక్కడ లేదా ఇప్పుడు ఆకాశంలో రుచి అక్కడ ఉంది గాలి గాలి కనుక రుచి ఉండేటట్లయితే మనం ఆవలించాం రుచి లేదు కనుక బయటికి పోనీ లేని రుచి లేదు పోతాం వాయువులో లేదు చూడు తమాషా ఎక్కడ ఉంది ఇక్కడ శబ్దంలో వాయువులో లేదు ఆకాశంలో లేదు అగ్నిలో ఏమన్నా ఉంటే ఉండి ఉండాలి అది మనం మింగలేము దావనాలు పచ్చ స్వామికి ఒకరికేది అగ్ని అగ్ని రాపహ ఇక్కడ రుచి శబ్దము స్పర్శ రూపం రసం రసం అక్కడి నుంచి పృథివి జలాల్లో నుండి పృథివీ సరేనా భూమి వచ్చింది ఇక్కడ శబ్దం స్పర్శ రూపం రసం గంధం వాసన ఇవన్నీ పృథ్వీ రక్షణ ఇక్కడికి వచ్చినప్పటికీ ఐదైంది మొదటి భూతం దగ్గర ఒక గుణం ఉంది తన గుణం రెండవ దానికి వచ్చే రెండైనాయి మూడైనాయి నాలుగైనా ఐదైనాయి ఇవి పంచభూతాలు ఇవి పంచభూతాలు ఈ పంచభూతాలు ఇప్పుడు వచ్చాయి పంచభూతాలు వచ్చాయి ఇవి సూక్ష్మభూతాలు పృథివీ అంటే ఈ పృథివి కాదు జలం అంటే ఈ జలం కాదు అగ్ని అంటే ఈ అగ్ని కాదు ఎందువల్ల అపంచీకృతం సూక్ష్మభూతాలు ఇవి ఇవి మళ్ళీ ఒకదానితో ఒకటి కలిస్తేనే మనకు స్థూలభూతాలు వస్తాయి ఇవి మీకు చెప్పాను అపంచీకృతం పంచీకృతం అంటే అపంచీకృతం అంటే అవిభక్తం దేనికదిగా ఉంది దేనికదిగా ఉంటే ఉపయోగం లేదు ప్రవిభక్తం కావాలి అవిభక్తం ప్రవిభక్తం కావాలి అపంచీకృతం పంచీకృతం కావాలి పంచీకృతం చెప్తున్నా మీకు అంతా తెలుసు ఓకే అంటే ఒక్కొక్క భూతం రెండుగా విడిపోతుంది అర్థం అవుతుంది ఒక భూతం ఉంది ఆకాశం అది రెండు అవుతుంది ఈక్వల్ గా రెండు అయిన తర్వాత ఒకటేమో అట్లాగే ఉంటుంది ఈ మిగతా సగం ఉండ్ల నాలుగౌతుంది అట్లా ప్రతిభూతం అవుతుంది దేనికి అది సగం సగంగా ఉంటాయి ఏది ఆకాశము అగ్ని జలము వాయువు పృథివీ సగం సగం ఉంటాయి అవి ఒక్కొక్కటి నాలుగేష భాగాలు అయినాయి కదా ఆ ఒక్కొక్కటి ఒక్కొక్క ఏవైతే నాలుగైనాయో అవన్నీ కలిపి మళ్ళీ దీంట్లో వచ్చి జరతాయి మళ్ళీ నాలుగు అయిపోతాయి ఒక రూపాయిలో అర్ధ రూపాయి పూర్వం లేక ఆ అర్ధ రూపాయి అట్లాగే ఉంటుంది ఇంకా అర్ధ రూపాయి ఉంటుంది అర్ధ రూపాయలకి ఎన్ని పూర్వం అనాలు అయితే ఎనిమిది కదా అంటే రెండే కణాలు నాలుగు ఉంటాయి ఒక్కొక్క రెండేషన్ నాలుగు అది కాలొస్తాయి మళ్ళీ వచ్చి దీంట్లో ఇప్పుడు అపంచీకృతం సూక్ష్మంగా ఉన్నటువంటి భూతాలు స్థూలం అవుతాయి సూక్ష్మంగా ఉంటే ఆకాశం ఆకాశమే నీకు కనపడదు అగ్ని అగ్ని నీకు కనపడదు జలం జలమే నీకు కనపడదు వాయువు నీకు తెలిసి రాదు పృథి పృథివే ఇవి అపంచీకృతమైనటువంటి పంచీకృతం అవుతాయి ఇది పంచీకరణం అవిభక్తంగా ఉండేటువంటి ప్రవిభక్తం అవుతాయి ఆ పంచీకృతం అయినటువంటి దాంట్లో నుంచి పృథివీ వచ్చేసింది ఇప్పుడు పంచీకృతమైన పృథివులో నుంచి పృథివ్యా ఓషధయ ఈ పృథివులో నుంచి ఓషధులు మనకు కావాల్సినటువంటి మన తిరిగేటి అంతా ఇక్కడి నుంచే కూరగాయలు గిరగాయలు అన్ని ఇక్కడి నుంచే ఓషధయీభ్యోన్నం ఓషధీభ్యహ అన్నం వల్లనే శుక్ల సోనితాలు ఏర్పడి ఈ రేతస్సు వల్ల పురుష వస్తూ ఉన్నాడు ఆవిర్భవిస్తూ ఉన్నాడు పురుష సరేనా సవా ఏష పురుషో అన్న రసమయ అన్న రసవికార రసమయం మయం మనం చెప్పలే మీకు అన్నమయన్నమయ అప్పుడే మర్చిపోతే ఎట్లా మయం అంటే ఏమిటి రెండు అర్థాలు వికారం ఇక్కడ అన్న రసమయ అన్న వికారమే ఇంకేమి లేదు అన్నరసమయ అంటే అన్న రస వికార ఇప్పుడు ఏదైతే మనం ఇడ్లీ ఇడ్లీ చపాతి చపాతి అవన్నీ కలిపే ఇది కాబట్టి ఇడ్లీ కనపడకపోవచ్చు ఇడ్లీ వికారం చెందింది మోడిఫై చపాతి మోడిఫై సరేనా అన్నరస వికారహ అంత అన్నరసమయం తల్లిదండ్రులు తీసుకున్నటువంటి అన్నం వల్ల మనకి దేహం వచ్చింది మనం అన్నం తీసుకుంటుంటే పెరుగుతూ ఉంది దిబ్బ వేస్త చెత్త వేస్తూ ఉంటే దిబ్బ పెరిగినట్టుగా చపాతీ లేస్తూ ఇది పెరిగింది రేపు ఇది చచ్చిన తర్వాత ఇతర ప్రాణులకు ఆహారంగా మట్టిలో కలిసిపోద్ది అందువల్ల అన్నమయ్య దేహం ఇది వచ్చేసింది అన్న రసమయ పురుషుడు స్వామిజీ మరి బ్రహ్మ నుండి అన్ని జీవులు వచ్చినప్పుడు పురుషుడే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇంకేం తీసుకోమంటాం మా కుక్కని తీసుకోకూడదు టామీ నాకు టోమి అంటే ఇష్టం నాకంటే కూడా టామీ అంటే ఇష్టం నే ట ఉపయోగం లేదు సార్ ఎందువల్ల నీ టామీకి విచక్షణ జ్ఞానం లేదు కర్తం శక్యం అకర్తం శక్యం అన్యదావా కర్తం శక్యం జ్ఞాతం శక్యం అజ్ఞాతం శక్యం అన్యదావా జ్ఞాతం శక్యం ఇదంతా కూడా నీకుందే గాని ఏది చెయ్యాలి ఏది చేయకూడదు కర్మ జ్ఞానాధికారి పురుష నా టామీ అర్థమవుతుంది అందువల్ల పురుష అందువల్ల ఈ పురుషుడు ఇప్పుడు పురుషుడిని తీసుకుని చెప్తున్నాడు తస్య అతని యొక్క ఇదం ఏవ శరహనా ఇక్కడ కూర్చున్నది ఇదం ఏ ఈ శిరస్సే శిరస్సు చూడండి ఇదం ఏవ శరహిరస్సే శిరస్సు అయం ఈ తక్షిణ పక్ష ఈ కుడి చెయ్యే కుడి చెయ్యి కుడి రెక్క ఈ కుడి చెయ్యి కుడి రెక్క అయం ఉత్తర పక్ష ఈ ఎడమ చెయ్యే ఎడమ రెక్క అయం ఆత్మ ఈ మధ్య భాగం ఏదైతే ఉందో ఇది ఆత్మస్సు అందమైనటువంటి శ్లోక ఇదం పుచ్చం ప్రతిష్ఠ ఈ నడువరు మధ్య భాగానికి కింద ఏదైతే ఉందో దిగువ భాగం పుచ్చం ఈ కింద ఏదైతే ఉందో ప్రతిష్ఠ ఇది ఆధారంగా ఉంది తదప్యేష శ్లోకోవతి తదపీ ఈ విషయాన్ని గురించి ఏష శ్లోకోవతి ఇంకా రాబోయే శ్లోకం చెప్తూ ఉంది టుమారో అర్థమవుతుంది రెక్కలేంది స్వామిజీ పక్షి అయం దక్షిణ పక్ష అయం ఉత్తర పక్ష పక్షి మనోళ్ళు అత పూర్వమంతా జ్ఞానం ఉండింది గనక పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని తిట్టేటప్పుడు ఏ పక్షి పో అంటే ఇది వాళ్ళకు ఉపనిషత్తి తెలుసు మనం ఇప్పుడు మనకు అది తెలియదు అందుకనే ఏ వేధ వేధకు అర్థం ఏంటి వేధవే పక్షి పక్షి ఇది ఒక ధ్యానం ఇది ఏంటో తెలుసా పక్షి ఏందా పక్షి ఇప్పుడు ఈ శిరస్సు అన్నమయ కోశం తరువాత మళ్ళీ ప్రాణం దగ్గర కూడా వస్తాయి ఇవన్నీ మనోమయ కోశంలో వస్తాయి అందువల్ల పూర్ణమైన అవగాహన పంచకోశాల మీద ఎక్కడ రాదు మీకు ఇదిగో ఈ తల ఏదైతే ఉందో ఈ తలే తల పక్షికి తల కదా ఏమి లేదు పంచకోశాలు కదా ఐదు కోశాలు కదా పక్షిలో తీసుకున్నాడు ఇంకేమి లేదు తమాషాది పక్షిలో తీసుకున్నాడు పక్షికి తల ఉందే ఇది శిరస్సు ఈ పక్క ఒక రెక్క ఆ పక్కొక రెక్క ఉంది కదా దక్షిణపక్ష ఉత్తరపక్ష దక్షిణపక్ష అంటే కుడి రెక్క ఉత్తరపక్ష అంటే ఎడమ రెక్క తూర్పు దిక్కు తిరుపతి అర్థమవుతుందే ఈ మధ్య భాగం ఉంది కదా మెడ దగ్గర నుంచి పుచ్చం వరకు సరేనా ఇది మధ్య భాగం ఇది ఆత్మ ఇది దిగువ భాగం ఏదైతే ఉందో తోక ఇది ఒకటి సో తల రెండు రెక్కలు మూడు తల ఒకటి రెండు రెక్కలు మూడు మధ్య భాగం నాలుగు క్రింది భాగం తోక ఐదు ఇది పక్షి అందరూ పక్షులు ఏంట బాబు ఏ కేత్త పక్షులే ఇదిగో పక్షి అయితే ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో మనం పచ్చి ఏమిటంటే ఇదిగో తస్య అతని యొక్క ఇదం ఏవ శిరహ ఇదిగో ఈ శిరస్సు కదా ఇప్పుడు ఇంతవర చూడండి ఇది శిరస్సే పచ్చి కెట్లాగైతే తల ఉందో ఇది తల అయం దక్షిణపక్ష ఈ కుడిచేయి ఉంది కదా ఇది కుడి రెక్క దానికి ఎట్లాగైతే రెక్క ఉందో నాకు కుడిచేయి అయం దక్షిణపక్ష అయిపోయింది కదా అయం ఉత్తర పక్ష దానికి ఎడమ రెక్క ఉంది కదా నాకు ఎడమ చెయ్యి తర్వాత ఈ మధ్య భాగం ఏదైతే ఉందో ఇది ఆత్మర్థం నేను చెప్తాను తర్వాత క్రింది భాగం ఏదైతే ఉందో ఇదం పుచ్చం ఇంకా ఇక్కడి నుంచి కింద భాగం ఏదైతే ఉందో అదంతా తోక అది తోక దానికి మనకు కింద ఉండేటువంటి భాగం ఆధారం దీని మీద నిలబడేది తల మీద ఎప్పుడు నిలబడతాడు శీర్షాస్త్రం మీద తప్ప అందుకని ఆధారం పచ్చి ఇదే ఎంత బాగుంది కానీ పంచకోశాలు మనకున్నాయి పక్షితో పోచ్చాడు ఎందుకు పక్షితో పోచ్చాడు ఏమో శంకర భాష్యంలో ఆ రోజుల్లో విదితం నుంచి అవిదితం చెప్పాలి గనక ఎందుకో తెలుసా శంకర లేదు ఎందుకు పక్షితో పోచాడు తెలుసా అంటే శంకర లేదంటే శంకరాచార్య వారి కాదు ఇంత చిన్న విషయాలు చెప్పకపోతే వాడేనని చెప్తాడు పనిషత్తు ఇక్కడ కూడా నా భాష్యానికి వస్తే ఏమి ఇవన్నీ ఉంది ఎందుకు తెలుసా పక్షిని ఎందుకు పోల్చాడు తెలుసా పక్షి గూటిలో ఉండును ఈ పక్షి గూటిలో ఉండును పక్షి ఎగిరిపోవును ఏ పక్షిపోవును పక్షి అందువల్ల ఇది సంచయం తమ చూడండి చయనం చయనం అంటారు చైనం అంటే ప్రోగు చేయడం చైనం అన్నంత ఇష్టగలిగినటువంటిది పక్షి చైనా అంటే ప్రూవ్ చేయడం కలెక్ట్ చేసుకుని రావడం పక్షి పోయి ఎక్కడెక్కడ ఏమేమి ఉందో అవన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చి పెట్టుకుంటుంది మనం కూడా సికింద్రాబాద్ నుంచి అబిడ్స్ వరకు అబిడ్స్ నుంచి ఓల్డ్ సిటీ వరకు ఇళ్ళ తిరిగి తిరిగి తిరిగి అంత తెచ్చి పక్షి పక్షికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో పంచకోశాలు పట్టుకొని ఉండేవాడికి అతే లక్షణాలు పక్షి గూడు కాదు నీవు దేహము కాదు గూడు పాడైతే పక్షి ఎగిరిపోవును దేహం పోతే మనం సరేనా ఏ రోజైనా పక్షి వినీల్ ఆకాశంలో ఎగిరిపోతుంది యో వేద నిహితం గుహాయం నీవు కూడా అనంత ఆకాశములో ఎగిరిపో పరబ్రహ్మంగా ఎగిరిపో అందువల్ల అప్పుడున్నటువంటి పక్షిని తీసుకొని అప్పట్లో ఇవన్నీ లేవు కదా బలుబులో గిలు ఏదుంటే దాన్నే తీసుకుని సుఖావబోధార్థం చక్కగా అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ ఇవ్వాలి కనుక పక్షిని తీసుకొని తెలియజేశాడు ఇది ఇప్పుడు అంతవరకు సృష్టి వచ్చింది తదప శ్లోకోభవతి తదపి ఈ విషయాన్ని గురించి ఏటా శ్లోకోభవతి అంటే రాబోయేటువంటి శ్లోకం చెబుతుంది ప్రథమోను కాబట్టి ప్రథమ అనువాక ఇది అయిపోయింది రేపు ద్వితీయ అనువాకహ అన్నమయ్య కో డైరెక్ట్ గా మనం ఎంటర్ అవుతూ ఉన్నాం ఇది తమాషా ఏంటంటే స్వామిజీ ఇది ఆత్మ అన్నాడు ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది అందుకని ఒకటి క్లారిఫై చేస్తే మళ్ళీ హాయిగా వెళ్తారు లేకపోతే బస్సులో కండక్టర్ ని ఇదిగో చూడండి ఇప్పుడు స్వామిజీ ఇదింత ఆత్మ ఇట్లన్నారే మరి ఆత్మ అనంతం కదా దేశదహా కాలత మీకు అన్ని వచ్చు ఇది పెద్ద బాధ ఇదిగో తమాషండి ఈ పంచకోశ ప్రక్రియలో తైత్రీయంలో అద్భుతమైన విషయం అదే రేపైతే మీకు ఈ దేహమే నువ్వు అని ఎస్టాబ్లిష్ చేస్తాడు నువ్వే ఆత్మ ఆత్మే దేహం దేహమే ఆత్మ ఇదేంటయ్యా దేహం ఆత్మ అయితే ఆత్మ అంటే అనంతం కదా అది కదా ఇది అనే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు దేహమే దాన్ని ఎస్టాబ్లిష్ చేసేస్తాడు దేహం తరువాత అంటాడు ఈ దేహం ఎట్లా కదలతా ఉంది శవం కదలడం లేదు కదా శవం ఎందుకు కదలడం లేదు దేహం ఉంది కదా అక్కడ మరి దేహం ఎందుకు కదులుతూ ఉంది శవం కదలదు సార్ మరి దేహం ఉంది కదా అదే దేహం కదా అవును సార్ మరి ఎందుకు కదలడం లేదు ప్రాణం లేదు అయితే ప్రాణం ఆత్మ ఓ అంతరళం ప్రాణం ఆత్మ ప్రాణం దగ్గరకు వచ్చిన ప్రాణం కాదు మనస్స ఎందుకు ఇట్లా చెప్పాల్సి వస్తుందో తెలుసా ఈ దేహమే నేను అనుకుంటున్నావు గనక అది నువ్వు కాదు అని తెలియజేయడానికి మొట్టమొదటి నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అది అవును అని చెప్పి అది అధ్యారోప అపవాద న్యాయం దాన్ని మళ్లీ తొలగించి లేని దాన్ని చొప్పించడం చొప్పించిన దాన్ని తీసేయడం ఇది అధ్యారోపం అపవాదం రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంత ముందు చెప్పాను లే మర్చిపోయాను అర్థమవుతుందే సో ఇలా తీసుకుపోయిన తర్వాత నువ్వు అన్నమయ్య కోసం కాదు ప్రాణమయ్య కోసం కాదు మనమై కోసం కాదు విజ్ఞానమై కోసం కాదు ఆనందమయ్య కోసం కాదు తర్వాత ఎవరు అట్ల ఈ పక్షిని పైకి ఎగిరి ఎగిరి ఎగిరి అనంత అకాశం ఆకాశాల ఎగిరిన తర్వాత అనంతం తానే అని తెలుసుకుంటది అక్కడ వరకు పోతుంది ఇది సృష్టి క్రమంలో కదురుతూ ఉన్నాడు ఈ రోజు అన్నమైకోసిన దగ్గరకు ఎంటర్ అవుతూ ఉన్నాము తంబుత ఆకాశాద్ వాయు రగ్ని అగ్నియో ఆప అభ్యహ పృథివీ పృథివ్యం ఓషదయ అన్నాష అతను అన్న రసమయం తస్దమే చిరహ ఇది పక్షి విషయం ఇంతవరకు వచ్చింది రేపు రిమైనింగ్ పార్ట్ చూస్తాం